అస్సలం అయికు వరహతుల వరకా అల్లందుల్లా సలాతు వలాము అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము గత కార్యక్రమంలో చివరి విషయం మీరు విన్నారు పట్ల మనం శ్రద్ధ వహించడం చదువుతూ ఉండడం దానిని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 ఎదిరించే ముందు కూడా ఈ సూరను పఠిస్తూ ఉండేవారు మరియు ఈ సూర సమాధి శిక్ష నుండి కూడా కాపాడున్నది అని సహీ హదీఫ్ ద్వారా రుజువు అయిన్నది అల్లాహ్ ప్రతిరోజు ఈ సూరను చదివేటువంటి సుద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మహాశివు మీరు కూడా చదవండి ఇందులో మరణం మరియు ప్రళయం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 మహాదీబుని అనసర్ది అల్లాహు తాల అనుహు ఉల్లేఖించిన ప్రకారం ప్రవక్త సల్ అల్లాహు అలి ఉస్లం తెలిపారు ఎవరైతే కుల్హు అల్లాహు అహద్ సూర పదిసార్లు చదువుతారో అల్లాహు వారి గురించి స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు అల్లాహు అంత గొప్ప వరం గమనించండి పదిసార్లు చదవడంలో ఎంత టైం పడుతుంది సహిబుఖారిలోని హదీద్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక చిన్న సైన్యాన్ని ఒకవైపు నాకు పంపారు దానికి ఒక వ్యక్తిని నాయకునిగా చేశాడు ఆ నాయకుడు ప్రతీ నమాజ్లో వేరే తో పాటు సూర ఇహ్లాస్ కూడా చదువుతూ ఉండేవారు నీవు ఇలా ఎందుకు చదువుతున్నావు మాటి మాటికి ఈ సూరా అని అతని మిత్రులు స్నేహితులు అడిగినప్పుడు ఈ సూరా పట్ల నాకు చాలా ప్రేమ ఉంది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 చాలా విశాలమైనది ఇది చేనుకు నాటుకోవడానికి సిద్ధమైన స్థలంగా ఉంది మరియు ఎప్పుడెప్పుడు ఎవరైతే సుబాన్ అల్లా అల్లందుల్లా అల్లాహు అక్బర్ లా ఇల్లా అంటూ ఉంటారో వారి గురించి ఒక్కొక్క చెట్టు నాటడం జరుగుతూ ఉంటుంది మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రక్త సల్ల అలం తెలిపారు యువరసు బికుల్లి వాహిదతి మిన్హున్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 ప్రవక్త సలహుస్లం తెలిపారు అలా నేను నీకు ఒక సద్వచనం తెలిపాలా ఒక మంచి మాట నీకు తెలిపాలా అది స్వర్గపు భండారాల్లో ఒక మహాభండారం అదేమిటి లాహౌలవలా కువత ఇల్లాబిల్లా ఎప్పుడెప్పుడు లాహౌల వలా కువత ఇల్లా బిల్లా చదువుతామో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 కానీ చదవకముందే అతన్ని నిద్ర లోకంలోకి తీసుకెళ్తాడు ఈ విధంగా సోదరులారా సోదరి వనలారా చాలా జాగ్రత్తగా ఉండండి పదాలు ఏమంత కష్టం లేవు ప్రతి ఫర్జన మాస్ తర్వాత పదిసార్లు సుభానల్లా పదిసార్లు అలహందుల్లా పదిసార్లు అల్లాహు అక్బర్ మరియు పడుకునే ముందు ముప్పై సార్లు శుభాన్ అల్లా సార్లు అలహదులిల్లా ముప్పై సార్లు అల్లాహు అక్బర్ ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే స్మరణలలో ఎవరైతే ఈ దువా ఉదయం చదువుతారో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 మనం భయపడకుండా సత్యాన్ని దాచపెట్టకుండా కాని విషయం ఏంటంటే మాట విధానం మనం అల్లాకు ఇష్టమైన రీతిలో మాట్లాడాలి సోదరులరా ధర్మ విద్య అభ్యసించడం కూడా చాలా గొప్ప విషయం ఇది స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం ఈ రోజుల్లో అనేక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 من سلک طریقا یلتبس فيه علما سهل الله له به طریقا الى الجنه یورایతే ধর্মবিদ্যা নেర్చుకోవడానికి ఒక మార్గములో నడుస్తాడో ఆ మార్గాన్ని అల్లాహ్ తాలా అతడికొరకు స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు మాహోక్బల్ అందుకరకు మహాశేవులారా ధర్మవిద్యలో ముద్దుముద్దుకొచ్చేయండి ధర్మవిద్య నేర్చుకోవడంలో ధర్మ విద్వాసులను అడగండి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 అతక ఫలులహిల్చన్న ఎవరైతే నేను ఎవరిని అడగను అని నాకు గ్యారంటీ ఇస్తారో నేను అతనికి స్వర్గం యొక్క గ్యారంటీ ఇస్తున్నాను వాహకి వారు కొందరికి ఏమలవాటు ఉంటుంది ప్రతి స్వయంగా చేసుకోకుండా చేసుకునే శక్తి ఉంది కానీ సామాన్యంగా కదా మనం రుబాబుతనం బడాయితనం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 स्वर्गा चर्पच्चे सत्कार विषयाकूं मरको विषया उन्नाई तरवाई भाग में मनकूं इप्ड वरकून विषय आचरी उद्भाग्य वाला मन अर प्रसाद वसलामकुम वरहतल